ఎంతలేదు లేదు నీ బత్తి ఎరగరా ఇందరును ప్రియాలు ద్వరకుదాకాను పొరుగాపే పై వలపునేవు నా మీద వరుసల కాపే వచ్చుదాకాను సరుస నా వప్పటిని అరసి ఎవ్వలిపొందు అదనవుదాకాను కడవారి పొందు నాతో కసి పుచ్చుకొనే విట్టే అడరి వారితో మాటలందుదాకాను నడుమ నవ్వులెల్లాను నవ్వే ఈ వేళను ఒడివోని ఎట్టి కగిలొనరుదాకా పోరచి పోనితమారు పొదిగేవు నన్ను నిట్టే ఛేరియాపే నిన్ను కూడి చలగుదాకా ఈ రీతి శ్రీ వెంకటేశూడితీవి కోరికలన్నీను చీకూరుదాకాను